పై మనకి విజయం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఉండేపడికి ఇంకా నీరసంగా ఉంది ఆకలిగా ఉంది ఎవరో దోషాలు తయారు చేస్తున్నారు పక్కనే పైగా సలహా కూడా చెప్తారు ఎప్పుడు ఉండే ఏకాదశి ఏకాదశి ఎక్కడికి పోతాయా నువ్వు రెండు వారాలు ఆగాయంటే మళ్ళీ వస్తుంది నీ ఏకాదశి నీకు ఎప్పుడు ఉండేదే దోషి అస్తమా నువ్వు లభించదు సో లెట్స్ హ్యావ్ ఏ గో ఎట్ ఇట్ అని సజెస్ట్ చేస్తాను సజెస్ట్ చేస్తే మనస్సుకి అనిపిస్తుంది నిజమే ఈ ఆకలితో ఇలా మలమలమాడి బదులు ఆ దోషలో నాలుగు తింటే వారే ఉంటుందని అనిపిస్తుంది నా విల్ యూ కెన్ యూ విన్ అగెన్స్ట్ యువర్ ఓన్ మైండ్ ఆత్మ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మనం కట్టుబడి ఉండాలా అక్కర్లేదా అని మనం అనుకుని నా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వెదర్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ ఆత్మ సపోజ్ దీనికి లొంగిపోయారు అనుకోండి మీరు జీవితంలో ఎటువంటి నిష్ఠని మీరు సాధించలేరు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 గురువుగారు ఏమని చెప్తారంటే రాత్రి తెల్లవారులు గాయత్రీ జపం చేయమంటారు అని చెప్పి ఆయన వెళ్ళి పడుకుంటారు ఆయన అన్ని తిరుగుతారు ఆయన పదకొండు పదింటికి ఆయన వెళ్ళి పడుకోగానే నీడు పడుకుంటాడు పడుకుని ఆయన వచ్చే ముందు వేస్తాడు ఆ తర్వాత సన్యాసం తీసుకుంటాడు తీసుకుని ఇంకా అక్కడి నుంచి అన్ని కాంప్రమైజులే ఎవ్రీ వెరీ స్టేజ్ కాంప్రమైజ్ అది పద్ధతి అవుతుంది కాబట్టి నీవున్న స్థితిలో నీ ధర్మాన్ని నీవు అనుష్ఠించి ఆ తర్వాత సన్యాసం గురించి మాట్లాడాలి కాబట్టి నీ పరిస్థితి ప్రకారం ఇది ధర్మయుద్ధము నీవు క్షత్రియుడు కనుక నీకు నీ డ్యూటీ చేయటమే శ్రేయస్కరము ధర్మము అంటే ధారణాధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా అని ధర్మానికి నిర్వచనము స్మృతికారులు చెప్పారు ధరతీతి ధర్మ వ్యవస్థను నిలబెట్టేదానికి ధర్మము అని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 ఇద్దరు భార్యాభర్త ఉన్నారనుకోండి దీంట్లో ఎవడో ఎవరో ఒకళ్ళు ధనం సంపాదించడం ఇంకొకళ్ళు గృహాన్ని నిర్వహించటం గృహాన్ని నిర్వహించటం కూడా ఒక జాబ్ అది కేవలం ఆఫీస్కి వెళ్ళి కాగితాలను అల్ప చేసి ఉద్యోగం అనుకోకూడదు ఉద్యోగము అంటే ఉత్ యోగము గొప్ప యోగము ఉద్యోగము ఇంట్లో గృహాన్ని నిర్వహించడం కూడా ఉద్యోగం నేను అమెరికాలో చాలామందిని చూశాను మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు డాక్టర్లు బాగా డాక్టర్ అంటే బాగా మంచి పొజిషన్లో ఉంటారు ఆమె లేడీ డాక్టరు భర్త డాక్టరు వాళ్ళకు ఇద్దరు పిల్లలు జన్మిస్తారు ఆవిడ వెంటనే ఏం చేస్తుందంటే షీ విత్ డ్రాస్ ఫ్రమ్ ది ప్రొఫెషన్ ఉద్యోగం మానేస్తుంది ఉద్యోగం రిజైన్ చేసేస్తుంది ఇంటి దగ్గర ఉంటుంది పిల్లల్ని పెంచుతుంది నేను ఎంతోమందిని ఎరుగుతున్నా ఆ పిల్లలకి పదేళ్ళు పదకొండేళ్ళు వచ్చేదాకా పెంచుతుంది ఇంకా వాళ్ళ స్నానం వాళ్ళు చేసేసి వాళ్ళ బట్టలు అన్నీ సర్దేసుకుని పుస్తకాలు చదువుకుని వాళ్ళంతా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి లెవెల్ దాకా పదేళ్ళ దాకా పెంచేసి ఆ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ కోర్సు ఏదో చేసి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో మెనీ పీపుల్ వై దే డూ దాట్ నేను ఈ మధ్యన ముందు లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాసెస్ కండక్ట్ చేసిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అల్లి బోతర్ డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ లేడీ షీ రిజైన్ ఫ్రమ్ జాబ్ ప్రజెంట్లీ ఎందుకని వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఒక ఏడేళ్ళ వాడు ఒకడు ఐదేళ్ల వాడు సో వీళ్ళు వచ్చారో పదేళ్ళు పదకొండేళ్ళు వచ్చేదాకా అనదర్ త్రీ ఫోర్ ఇయర్స్ నువ్వు జాబ్ ఆ తర్వాత మళ్ళీ జాబ్ చేస్తాం దీని అర్థం ఏంటి సో ఇంట్లో పిల్లల్ని సాకి వాళ్ళని పెద్ద చేయటం కూడా ఇట్స్ ఎ జాబ్ ఆ సత్యాన్ని భర్త కూడా గుర్తించాల్సి ఉంటుంది ఇట్స్ ఎ జాబ్ అదేమీ యూస్లెస్ జాబ్ యూస్లెస్ థింగ్ ఏం కాదు ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తేనే తెలివితేటలు కాబట్టి ఆ విధంగా గృహంలో మన కర్తవ్యం ఏమిటి అని ఎవళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తుంటే ఆ కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది సపోజ్ భార్యాభర్త ఇద్దరూ కలిసి పిల్లలని అయితే కన్నారు వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా పిల్లల విషయంలో వాళ్ళని ఆయాలకి వాళ్ళకి బేబీ సిటర్స్కి వదిలిపెట్టేసి వీళ్ళు కనుక సమాజంలో ఉండేటువంటి ధనానికి పొజిషన్కి స్టేటస్కి ప్రాధాన్యాన్ని ఇచ్చి కొంతమంది ఏమంటారంటే మా సర్వీస్ దెబ్బతింటుందండి సెలవు పెడితే ఆయన సర్వీస్ సెలవు పెట్టరు సర్వీస్ ఏం చేసుకుంటారు సో ఇలాగ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉండవు ఎనీవే మీకు యూనో బెటర్ దెన్ మీ ఆల్ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దెన్ స్వధర్మము ఏదో దానిని విడవరాదు నేను ఆశ్రమంలో కొంతమందిని చూస్తూ ఉంటాను ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చి స్వామీజీ నేను మీతోటే ఉంటాను మీకు వండి పెడుతూ ఉంటాను అని చెప్పాను అంటే నేనున్నాను మరి అమ్మ మీ భమెకి భర్తను ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ భర్త ఉన్నారు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ మాట ఏమిటి అంటే వాళ్ళ దంటాలు వాళ్ళు పడతారు మీకు నేను వండి మీకు చక్కగా మీకు సౌకర్యంగా చేసి పెడతాను మీరున్న మూడు నెలలు నేను కూడా ఇక్కడ ఉండి కిచెన్లో వండి పెట్టి మీకు నేను ఏర్పాటు చేస్తాను అంటే అమ్మా మీరు ఆ మాట ఇప్పుడు అంటే అన్నారు కానీ అసలు అలాంటి ఐడియా మీకు రానేకూడదు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 అంటే చెప్పండి మీరు ఎప్పుడు ఉంటారు ఈవేళ సాయంకాలం క్లాస్ అయిపోతే అక్కడికి క్యాంప్ అయిపోతుంది కాబట్టి ఈవేళ సాయంకాలం క్లాస్ అయిపోతుంది క్యాంప్ అయిపోతుంది మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారా అవును స్వామీజీ సాయంకాలం వస్తున్నారు ఆయనతోటి ఈవేళ సాయంకాలమే మీరు వెళ్ళిపోలేదు మరి నా భోజనం మీరు నా భోజనం గురించి చింత చేయొద్దాం నాకు భోజనం వాళ్ళు ఇంకా ఎవరో ఉంటాం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం అది మీ డ్యూటీ నేను చెప్పాను నిజంగా కాబట్టి ఎప్పుడూ కూడా కొంతమంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు ఒక ఆయన ఈ ఈ ఒక ఆయన ఉన్నారు ఉద్యోగం చేస్తున్న ఆయన ఓ మహాత్ముడు ఏదో సుందరకాండ పాఠం చెప్తూ ఉంటే ఆ మహాత్ముడు వెంట తిరగడం ప్రారంభించాడు ఎప్పుడో కనపడితే ఏమిటా ఇక్కడ నీ ఉద్యోగం అంటే సెలవు పెట్టేశానండి లాంగ్ లీవ్ పెట్టేశానండి చాలా తప్పదు రామాయణం విన్నందుకు నువ్వు చేయాల్సిందేమిటి లాంగ్ లీవ్ పెట్టేసి ఆయన చుట్టూ తిరుగుతూ నీ భార్య ఎక్కడున్నది పిల్లలు ఎక్కడున్నారు అంటే వాళ్ళ ఊళ్ళోనే హైదరాబాద్లోనే ఉన్నారు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 సరే ఇక్కడ కాకినాడలో సరే కానీ ఆయన చేసేది ఆయన చేసుకుంటున్నారు నేను అనుకోకుండా చూడడం తటస్థించింది మామూలుగా నేను అక్కడ ఉన్నాను ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం తటస్థండి ఆయన నా దగ్గరికి పిలిచారు దగ్గరికి పిలిచి ప్రేమతోటే పిలిచారు బిల్వ హోమం చేస్తున్నారు బిల్వ హోమం అనేది ఒకటి అంటే బిల్వ పత్రములు అంటే మారేడు కరిగిన నేతిలో ముంచి హోమం చేయటం ఆ మంత్రం చెప్పి హోమం చేయటం నేను వెళ్ళగానే ఆయన ఏం చేశారు చక్కటి విలువ పత్రాల్లో గల నేను స్వామిని కదా పెద్దవాడిని అనే ఒక మర్యాద ఉన్న బిలువ పత్రాల్లో మంచి అందమైన బిలువ ట్రైఫోలియేట్ మూడో ఆకులు ఉన్నదో ఒకటి తీసి నిండ హోమ ఆజ్యంలో ముంచి నా చేతికిచ్చి చేయండి స్వామిజీ అన్న అంటే హీఈ్ గివింగ్ రెస్పెక్ట్ టు మీ దట్ ఈస్ దట్ ఈస్ హిజ్ అప్రోచ్ అంటే నేను చెప్పాను సరే అండి నేను ఆ పత్రం తీసుకోలేదు హీ వాజ్ ఆఫరింగ్ ఐ రిఫ్యూజ్ టు టేక్ ఇట్ ఎందుకని మీరు ఎదురు తీసుకొని నేను ఇస్తున్నాను కదా అంటే నో వట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే నేను హోమం చేయను బాయ్ అంటే నేను సన్యాసంలో హోమ చేసే పరిస్థితి కాదు ఒక ద్రవ్యాన్ని తీసి అగ్నిలో వేయటం అనేది అది సన్యాస హోమం చేయటం స్వాహాలు ఇవన్నీ సన్యాస రక్షణ కాదు మా సంప్రదాయం అలా ఉంది యూ ఇఫ్ యూ వాంట్ టు డూ యూ డూ ఐఎమ్ నాట్ గోయింగ్ హీఈ్ ఆల్రెడీ డూయింగ్ నేను కొత్తగా చెప్పేదే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ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 ఆయన యుద్ధం చేయడం ధర్మం అంటలేదు క్షత్రియునికి ధర్మబద్ధమైన యుద్ధము చేయుట తప్పనిసరి అని అంటున్నాడు రెండు విశేషణాలు క్షత్రియునికి క్షత్రియుడు కానివాడికి అక్కర్లా తర్వాత ధర్మమైన యుద్ధము కాబట్టి శ్రీకృష్ణుడు ఏదో రక్తపాతాన్ని ప్రోత్సహించేటనేటువంటి నింద ఏదైతే కలదో అది సుతరాము తప్పు కాబట్టి నీ కర్తవ్యం ఇది నువ్వు చేసి తీరవలసిందే సో ఎవళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేయలేదనుకోండి సమాజము కుప్పకూలిపోతుంది ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతి ప్రజా సమాజాన్నంతని కూడా ఒక వర్కబుల్ పరస్పర సొసైటీగా నిలబెట్టేది ఏమిటంటే ధర్మము ఆ ధర్మంలో టీచర్స్ షుడ్ టీచ్ ఫైనాన్స్ పీపుల్ షుడ్ అండర్టేక్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ పోలీస్ అండ్ ఆర్మీ షుడ్ డూ దేర్ డ్యూటీ డ్యూటీలు కొన్ని ఒకప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అన్ప్లెజెంట్గా ఉంటాయి అదే అనే మన రాగద్వేషాలు అంటారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారంటే నన్ను ఆ సెక్షన్లో వేస్తే నేను వెళ్తాను లేకపోతే వెళ్ళను వీడియో ఛాయిస్ నన్ను మీరు కాస్ట్ అండ్ బడ్జెట్ సెక్షన్లో వేయండి ఇదే ఆడిట్ సెక్షన్లో వద్దు అంట అరే హూ ఆర్ యూ టు ఆస్క్ లైక్ దాట్ అసలు అలాగే ఎంటర్టైన్ చేయకూడదు నీ డ్యూటీ ఏమిటో నువ్వు చేయి వై షుడ్ యూ అంటే ఇక్కడ నాకు డ్యూటీ నచ్చుతుంది అక్కడ డ్యూటీ నచ్చదు వాట్ ఈస్ దిస్ డ్యూటీ నచ్చకపోవడం ఏంటి కొంతమంది ఏమంటారు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటారు తప్పది జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని నువ్వు జీతం తీసుకుంటా అండడానికి వీల్లేదు అలా అండం వల్ల నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు ఎందుకంటే చేయక తప్పదు జీతం తీసుకుంటున్నాం కనుక చేయక తప్పదు కనుక అప్పుడు నువ్వు చే చేస్తూ తిట్టుకుంటూ చేసినట్లయితే అది దెబ్బతింటుంది నా డ్యూటీ దెబ్బతింటుంది ఒకసారి నేను నాకు ఫర్ ఫర్ మే వన్ బయాలజికల్ ప్రాజెక్ట్ వాజ్ ఆస్క్ ఐ వాజ్ ఆస్కర్ టు డూ సమ్ బయాలజికల్ ప్రాజెక్ట్ బయాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్ నేను చెప్పాను ఐఎమ్ ఏ కెమిస్ట్రీ మ్యాన్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ బయాలజీ ప్రాజెక్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ నో నో యూ షుడ్ డూ ఇట్ దెన్ అగైన్ ఐ టోల్డ్ యూ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ and only repo done ostana appudu cheppandi meeru i won't do it because i am a chemistry man i don't know that and also i have not involved in i am not interested in getting involved in biological things i am not trained for it only chemistry therefore me repo done cheppandi amiko subramo tappana saranna atlaithe nen i will search for another job i will resign and i'll do another job so that project person removed kabatti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 ఎనివే ఈ విధంగా స్వధర్మానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ముఖ్యంగా క్షత్రియునికి మోక్షం పొందటానికి సన్యాసం తీసుకోర్లా అర్జునుని యొక్క పెద్ద భ్రాంతి మోక్షానికి సన్యాసం అక్కర్లా మోక్షానికి స్వధర్మానుష్ఠానం దగ్గర ప్రారంభమవుతుంది మొదటి అడుగు అంచేతనే ఒక శ్లోకం ఒకటి ఉంది పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్త రణే చాభిముఖో హత విన్నారా ఎప్పుడైనా శ్లోకం తరచుగా విని శ్లోకం ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యమండలాన్ని దాటి సత్యలోకాన్ని చేరుకుంటారు మరణించిన తరువాత అంటే సర్వోత్కృష్టమైనటువంటి పుణ్యలోకాన్ని పొందుతారు ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ ఎవళ్ళు వాళ్ళు పరివ్రాట్ యోగయుక్తశ్చ సర్వసంగ పరిత్యాగం చేసి ఆత్మనిష్ఠలో స్థిరంగా నిలిచినటువంటి సన్యాసి మరి విరాట్ యోగ యుక్తశ్చ వాడు ఒకడు రణే చాభిముఖో హతహ తన డ్యూటీ చేస్తూ ఆ డ్యూటీలో ప్రాణాలని విడిచిపెట్టినవాడు అంటే డ్యూటీలో మరణించి తీరాలని కాదు పాయింట్ అక్కడ ప్రాణాలనైనా సరే ఒడ్డి డ్యూటీ చేసి ఆ సందర్భంలో డ్యూటీలోనే మరణించినవాడు పరివిరాట యోగయుక్తశ్చ రణే చ అభిముఖో హత వీళ్ళిద్దరూ కూడా అత్యుత్ అత్యుత్కృష్టమైన పుణ్యలోకాన్ని పొందుతారు దీని అభిప్రాయం ఏంటండి డ్యూటీ చేసేవాడు డ్యూటీని మానేసి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అర్జునుడు చేసినట్టుగా డ్యూటీ చేయటం డ్యూటీని రిప్లేస్ చేయడం కోసం సన్యాసం అది నేను సో అంటే అప్పులన్నీ చేసేసి సన్యాసం తీసుకోవటం అలా అంటదనమాట సో డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం చాలా తప్పదు ఎందుకంటే వీళ్ళు డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ సన్యాసాశ్రమానికి వంద్యస్తాడా ఏమన్నా దాన్ని కూడా పాడు పెడతాడు అంచేత అంచేతనే అలాగే సన్యాసం ఇవ్వరు కూడా అలాగే సందర్భం లేకుండా సన్యాసం ఇవ్వరు అలాగ ఒకవేళ పొరపాటున అలాంటిది ఏదైనా ఏంటంటే వాడు ఆ సన్యాసానికి కూడా ఏదో ముప్పు తీసుకొస్తాడు ఏదో ట్రబుల్ తీసుకొస్తారు కాబట్టి యూ షుడ్ డూ యువర్ డ్యూటీ దర్ ఇస్ ది పాయింట్ భాష్యం స్వధర్మమీ అది ప్రతీక స్వధర్మ క్షత్రియస్ యుద్ధం తమపీ స్వహతనధర్మము క్షత్రియుడికి స్తనధర్మం ఏమిటి యుద్ధం ఆ సందర్భం అలా ఉంది రక్ష పోలీసుని నువ్వు ఎందుకు కాల్చావు అని అడగడం చాలా తప్పదు అలాంటి ప్రశ్న వేయకూడదు ఎప్పుడు కూడా పోలీసు ఎందుకంటే పోలీసు కాల్పులు జరపడం వాడి యొక్క ధర్మం అది కాల్పులు జరపడం అంటే ఇప్పుడు నేరగాడు ఉంటాడు నేరగాడు వాడు గన్న పట్టుకుని ఉంటాడు వాడు కాల్స్తుంటే పోలీసు ఏం చేయాలంటారు షుడ్ హీ కీప్ పాయింట్ ఫైట్ బ్యాక్ అది వాడి స్వధర్మం కాబట్టి క్షత్రియులకు యుద్ధం స్వధర్మం అంటే వీటి క్షత్రియుడు అన్నవాడు హిట్లర్ లాగా అందరి మీద యుద్ధాన్ని ప్రకటించాలని కాదు ధర్మ్యమైన యుద్ధం ధర్మబద్ధమైన యుద్ధం అది అది స్వధర్మం కాబట్టి అది స్వధర్మము దానిని కూడా స్వధర్మం అని తమపి దానిని కూడా అవేక్ష్యా వికంపితు ప్రచలిత నార్హసి సో స్వధర్మాన్ని అవేక్ష అంటే చూచి అంటే పరిగణించి లెక్కలోకి తీసుకుని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన రాగద్వేషాలనే లెక్కలోకి తీసుకుంటా రాగద్వేషాలను లెక్కలోకి తీసుకుంటే స్వధర్మం చేయాలని అనిపించదు ఒకప్పుడు అలా ఉంటుంది సాధారణంగా ఇప్పుడు ఎవరికైనా సేవ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సేవ చేయాల్సి వచ్చిందనుకోండి బహ్ ఇదో మ్యూసియమ్స్ అయిపోయిందే అని అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎదరో వాళ్ళకి తనకి తాను సేవ చేసుకోవటంలో ఉన్న ఆనందం ఎదరోళకు చేయటంలో ఎలాగూ అందులో ఆ ఎదరో వాళ్ళు మనకి నచ్చని మనుషులు అనుకోండి ఇంకెలాగ సేవ చేయటం సేవ చేయబుద్ధి కాదు ఎలాగే తప్పనిసరిగా చేయటం దాన్ని రాగద్వేషాలు అంటారు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 వీడికి స్వధర్మం అన్నది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది అన్ప్లెజెంట్ డ్యూటీ అని అంటారు మాకు ఎలాగుంటుందంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్లో రెగ్యులర్ అవర్స్ ఎయిట్ అవర్స్లో వాడిని డ్యూటీ చేయమంటే చేయడు ఓవర్ టైంలో చేయమంటే చేస్తాడు ఎప్పుడైనా గమనించడమే కదా ఓవర్ టైమ్ ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో టూ అవర్స్ నీకు ఓవర్ టైమ్ రాస్తాను చేయరా అంటే ఎంత పెర్ఫెక్ట్గా చేస్తాడంటే అంత పెర్ఫెక్ట్గా చేస్తాడు ఎందుకంటే దానికి వన్ అండ్ హాఫ్ టైమ్స్ జీతం ఇస్తారు ఓవర్ టైం అంటే వాడికి ఇస్తున్న జీతం మీద శ్రద్ధ ఎప్పుడో పోయింది ఈ అదనం అని మీదే వాడికి శ్రద్ధ ఉంటుంది అలాగే వీళ్ళంతం పుచ్చుకునేవాడు వాడి దగ్గరికి పది ఫైల్స్ వస్తే వాడి స్వధర్మం అన్ని ఫైల్స్ని పరిశీలించి పని చేయడం అది చేయడం ఏ ఫైల్ నుంచి డబ్బు అదనంగా వస్తుందో అదే చేస్తాను సో ఇలాగ ఉండకూడదు స్వధర్మాన్ని పరిగణనలోకి తీసుకుని నీవు చెలించరాదు చెలించడం అంటే దేని నుంచి చెల్లించకూడదు అంటే నీ ధర్మం నుంచి నీవు చెలించవద్దు స్వాభావికా ధర్మాత్ ఆత్మస్వాభావ్యాత్ ఇత్యభిప్రాయ ఆయన చెలించద్దు అన్నదానికి దేన్నించి చెలించద్దు అన్నదానికి ఆ పంచమే యాకవచనం అని చెప్తున్నారు దేన్నించి చెలించొద్దు అని మీకు శ్లోకంలో లేదు చెలించడము అంటే దేర్ మస్ట్ బి ఎ లోకస్ ప్రమ్ ది పర్సన్ మూవ్స్ అవే ఆ లోకస్ ఏమిటో చెప్తున్నారు అదేమిటంటే స్వాభావికమైన ధర్మము ఆత్మస్వాభావ్యము తనకు స్వయముగా సంప్రాప్తమైన ధర్మమేదో అది దాని నుంచి చెలించపక్కకి జరగవద్దు తనకు స్వయంగా సంప్రాప్తమైన ధర్మం ఒకటి ఉంటుంది ఇప్పుడు వేద పండితుడు ఉంటాడు వేదం చదువుకుంటూ ఉంటాడు వాడిని వాడి చేతిలో కర్ర పెట్టి లేకపోతే కత్తి పెట్టి లేకపోతే తుపాకీ పెట్టి వెళ్ళు శత్రువుల్ని కాల్చిరా అంటే వాడు ఏం కలుస్తాడు అది అతనికి ఎప్పుడూ అనుభవంలో లేనిది ఏనాడు అతను దాన్ని నేర్చుకోలేదు ఆ రకంగా ట్రైనింగ్ పొందలేదు అతను వెళ్ళి యుద్ధం ఏం చేస్తాడు కాబట్టి అది అతనికి స్వాభావికమైన ధర్మం కాదు ఆత్మస్వాభావ్యాది అతని యొక్క అంతరంగంలో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 ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పి సంపాదించుకోవచ్చు తప్పలేదు కాలేజీ డ్యూటీ చేసి కాలేజీలో పాఠం బాగా చెప్పేస్తే ఆ కిటుకులన్నీ వాళ్ళకి అక్కడ చెప్పేస్తే వీటి ట్యూషన్కి రాడి ఇంకా అందుకోసం అక్కడ చెప్పడం మానేసి ఈ కిటుకీ ఏమిటండి అంటే ట్యూషన్లో చెప్తాన వాటి ట్యూషన్కి రావడం కోసం ఇలాంటివి అన్నీ ఎంత దోషమో చూడండి యాజ్ ఎ టీచర్ హీఈస్ నాట్ సపోజ్ టు డూ ఎ పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసు హీఈస్ నాట్ సపోజ్ టు స్లీప్ ఇన్ డ్యూటీ హీఈ్ సపోజ్ టు బీ అవే ఎప్పుడైనా నిద్ర దానంతట ఓవర్టేక్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ డ్యూటీకి వెళ్ళేప్పుడు సైకిల్ వెనకాల బెడ్డింగ్ కట్టుకుని వెళ్తారు మీరు ఎప్పుడైనా పోలీసు డ్యూటీకి వెళ్తూ ఉంటారు చూసారా తర్వాత పోలీసు పోలీసు వెంకటస్వామి అని ఉరికే చిన్నప్పుడు జోకులు అలా చెప్పేవారు ఆయన సైకిల్ మీద ఉంటాడు పొద్దున్న ఆరింటికి ఈయన పాలు తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన సైకిల్ మీద ఉంటాడు ఆయన వెనకాల బెడ్డింగ్ ఉంటుంది బెడ్డింగ్ కట్టుకుని ఉంటాడు అడుగుతారు ఎవరి పోలీసు వెంకట సా గారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే డ్యూటీ నుంచి వస్తున్నానండి అంట అదేమిటి డ్యూటీ నుంచి ఫ్రెష్గా నిద్రలేచి బెట్టింగ్ మూట కట్టుకుని వెనకాల సైకిల్ వెనకాల పెట్టుకుని వస్తున్నారన్నమాట డ్యూటీ నుంచి వచ్చేప్పుడు చేతుల్లో లాఠీ ఉండాలి కానీ ఈ బెడ్డింగ్ ఏమిటి అంటే ఆయన డ్యూటీకి వెళ్ళి కొంచెం అక్కడ పరిస్థితి అంతా సర్దుబాటు చేసేసి అంతా సర్దుమణిగిన తర్వాత ఆయన కూడా బెడ్ వేసేసుకుని పడుకుని నిద్రపోయారు అనమాట నిద్రపోయి పొద్దున్న ఐదింటికి లేచి పళ్ళు తోముకొని ఒక అప్పు టీ టాగేసి మళ్ళీ బెడ్డింగ్ కట్టుకుని వచ్చేస్తున్నారు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 చాలా స్పాంటేనియస్గా టైంకి వెళ్ళిపోవడం ఫైల్స్ ఓపెన్ చేసేయడం వర్క్ చేసేసుకుంటూ పోవడం ఎవరిలో వచ్చి లంచ్ టైం అయింది పటికలు ఎవండి అంటే గమ్ములు వేసి లంచ్ చేసి రావటం అలా ఉండాలి స్వభావం అయిపోవాలి డ్యూటీని స్వభావంగా మార్చేసుకోవాలి కానీ బలవంతపు బ్రాహ్మణార్థం ఏదో సానుతుంది బలవంతపు ఎప్పుడు చేసినా బలాత్కారంగా ఇష్టం లేని పని మొక్కుబడి పని చేసినట్టుగా అలా ఉండకూడదు స్వధర్మాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి భారతదేశములో స్వధర్మాన్ని పక్కన పెట్టడం చేతే ప్రతివాడు కూడా మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం అన్ని రిసోర్సెస్ ఉండి ఇదే మనవాళ్ళు మరో దేశానికి వెళ్తే స్వధర్మాన్ని నిష్ఠగా చేస్తారని పేరు అంచేతనే ఎక్కడికి వెళ్ళండి ఇండియన్ కనుక అప్లై చేస్తే ఉద్యోగానికి టక్కుమని ఉద్యోగానికి తీసుకుంటారు ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటారు క్వాలిఫికేషన్స్ తోటి ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటాం ఎందుకని వీడు స్వధర్మనిష్టం వీడికి చెప్పక్కర్లేదు వీడి చేస్తాడు అమెరికాలో ఇండియన్ అప్లై చేస్తే ఉద్యోగాన్ని టక్కుమంది తీసుకుంటారు అదే అమెరికాను అప్లై చేశారనుకోండి కొంచెం వెనక ముందు ఆడతారు ఎందుకంటే వీడు కొంచెం అలరి చిల్లరి చేష్టలు కొంత పొగర్ మొత్తం ఉంటుంది రాత్రిపూట ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు రాత్రిపూట తాగేసి ఉంటాడు పొద్దున్న హ్యాంగ్ ఓవర్లో డ్యూటీకి వస్తాడు ఇలాంటి డౌట్లు అన్నీ ఉంటాయి అదే ఇండియన్ అనుకోండి వాడికి మీరు జాబ్ ఇచ్చేస్తే చూసుకోకర్లేదు హీవిల్ డూ ఇట్ పర్ఫెక్ట్ ప్రొఫెసర్ హెచ్సి బ్రౌన్ అని ఒక ఆయన ఉండేవాడు పర్జూ యూనివర్సిటీలో ఆయన నోబుల్ ఆరెట్ ప్రొఫెసర్ ఆయన దగ్గర నలభై మంది పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ ఫెలోస్ ఉండేవాడు నలభై మంది అంటే యూనివర్సిటీ ఆయనకు అంత గ్రాంట్ ఇస్తుంది నలభై మంది పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ని లాబొరేటరీలో పెట్టుకుని వాళ్ళందరికీ ఫెలోషిప్స్ వాళ్ళు పనిచేసేటువంటి కెమికల్స్కి కావాల్సిన డబ్బు రిసెర్చ్ ప్రో అంత డబ్బు ఆయనకి ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బుతో ఆయన రిసెర్చ్ చేస్తూ ఉంటారు ఆ విధంగానే నోబుల్ ఆరెట్ అయ్యారు ఆయన ఆయన దగ్గర ఉన్న నలభై మంది ఇండియన్సే ముప్పై తొమ్మిది మంది ఇండియన్స్ కాదు నలభై మంది ఇండియన్సే ఆయన రిసెర్చ్ పబ్లికేషన్స్ అన్నింటిలోనూ హెచ్సి బ్రౌన్ అండ్ మిగతా పేర్లన్నీ ఇండియన్ పేర్లే ఆయనకి నోబుల్ అరిట్ ఇచ్చినప్పుడు సుబ్బారావు అనే ఆయన ప్రారంభ శిష్యుడు నోబుల్ అరిట్ ఇచ్చినప్పుడు ఆయన నోబుల్ లెక్చర్లో ఏం చెప్పాడంటే ఇది నేను సుబ్బారావు చేసిన వర్క్ ఆ తర్వాత ఇంకా ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పాడు ఆయన నోబుల్ లెక్చర్ ఆ నిష్ట ఆయన అడిగారు ఎప్పుడు అమెరికన్ స్టూడెంట్స్ని ఎందుకు తీసుకోరు మీరు వాళ్ళు సరిగ్గా పనిచేయరండి నేను చెప్పండి చూడండి స్వధర్మనిష్ఠ అంటే ఎంత బలంగా ఉండదు పరదేశంలో ఉన్నప్పుడు స్వధర్మాన్ని నా డ్యూటీని నేను చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు మరి స్వదేశానికి వస్తే ఎందుకు లేదు స్వదేశానికి వస్తే కాదు స్వదేశంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు ఎంతో దురదృష్టం అంచేతనే ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్లరిషింగ్గా ఉంటారు ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి మీరు వెళ్ళండి దే ఆర్ వెరీ ఫ్లరిషింగ్ పీపుల్ ఈ గోటు లండన్ ఇగో టు స్కాట్లాండ్ ఎనీవేర్ యూ గో బ్రసల్స్ ఎక్కడ చూసినా మన వాళ్ళు ఫ్లరిషింగే దే దే ఆర్ నాట్ లో క్యాడర్ వర్కింగ్గా ఉంటారని మీరు అనుకోవద్దు ఫ్లరిషింగ్ బట్ ఇండియాలో వీ యాజ్ ఎ నేషన్ వీఆర్ నాట్ ఫ్లరిషింగ్ కారణం స్వధర్మనిష్ట లేకపోవడం కాబట్టి అది స్వభావం అయిపోవాలి आ स्वभा दाने जरकु मनुष्य स्वधर्मा चुकाली तच्चुद्धम पृथिवीजयद्वारण धर्म प्रजारक्षणार्थर्मादनपेत परम धर्म्यस्मा धर्म्या అది ధర్మ్యాత్ అనే పదానికి అంతవరకు వివరణ ఈ యుద్ధము క్షత్రియునికో అర్జునునికి యుద్ధం స్వధర్మం అన్నాం అది ఎలా అయింది స్వధర్మం అంటే చూడు యుద్ధం చేసినట్లయితే దుర్యోధనుడితో నీవు నెగ్గే నెగ్గితే ఏమిటవుతుంది పృథివీ జయ ద్వారేనా ఆ రాజ్యమును జయించుకోవటం అవుతుంది అంటే రాజ్య భాగాన్ని మొత్తం పృథివీ కాదు ఆ రాజ్యభాగాన్ని జయించుకుంటాడు జయించుకుని దాంట్లో తన పరిపాలన నెలకొల్పుతాడు తద్వారా ధర్మాన్ని పరిరక్షిస్తాడు ధర్మార్థం ధర్మరాజు గారు రాజు అవటానికి పరిస్థితిని సుగమం చేస్తాడు అర్జునుడి డ్యూటీ కదా అది ధర్మరాజు గారు రాజు అయితే అర్జునుడు యువరాజు అవుతాడు ధర్మరాజుకి పెద్ద వయసు ఉన్న కొడుకులు ఎవరూ లేరు కదా యువరాజు అర్జునుడు అవుతాడు అర్జునుడు సెకండ్ సెకండ్ భీముడో అర్జునుడో హుసో ఎవ అప్పుడు ధర్మరాజు గారి యొక్క ధర్మ కార్యంలో తాను సహాయం చేస్తాడు ఆ విధంగా ప్రజారక్షణార్థంచ ప్రజలకి రక్షణని కలిగిస్తాడు దుర్యోధను యొక్క అక్రమ పాలన నుండి సమాజానికి విముక్తిని కలిగిస్తాడు ఇదంతా ఏమిటవుతుంది ధర్మాత అనపేతం ధన్యం ఈ విధంగా ఇప్పుడు నువ్వు చేయబోయే యుద్ధంలో ధర్మం నుంచి ప్రక్కకి వెళ్ళిపోయినటువంటి అంశం ఇంత పిసరకూడలేదు అధర్మం అనేది లేనేలేదు దుర్యోధనుడు చేసిన ఛాలెంజీ అదంతా స్టోరీ అంతా మీకు తెలుసు అటువంటి ధర్మబద్ధమైన యుద్ధం నుంచి దూరంగా జరగటం అన్నది ఉండి అది అన్నడు తగదు యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియశన విద్య హీయస్మాత్ ఈ అస్మాత్ చిట్ట జీవిత ఉందేమో మీరు అనుకోద్దు అది మొదట పెట్టుకోవాలి ఎందుకంటే ఈ అస్మాత్ ఎందువలన అనగా ధర్మబద్ధమైన యుద్ధము కంటే క్షత్రియునకు శ్రేయస్కరమైనది మరి లేదు అని అలాగే ముందుకు తెచ్చుకోవాలి దాన్ని భాష్య గారు కాబట్టి నీవు ఆ విధంగా ఈ యుద్ధాన్ని చేయటమే నీ యొక్క డ్యూటీ అవుతుంది ఆ పైన ఇష్టం నాట్ గోయింగ్ టు ఫోర్స్ హిమ్ యథేచ్ఛసి తథా అని అంటాడు కూడా తర్వాత నీకు ఎలా వస్తే అలా చేయమంటాడు అడిగేవు కాబట్టి చెప్తున్నాను నీ డ్యూటీ నువ్వు చేసుకోవు ఇది ఎలాగంటే పరీక్ష రాయడానికి ముందు ఎంసెట్ పరీక్ష రాయడానికి ముందు ఏమండీ ఎంసెట్ పరీక్ష రాయాలంటారా కామర్స్ కూడా మంచిదేనేమో కామర్స్ చదివిన వాళ్ళు కూడా జీవితంలో బాగా పైకి వస్తారు ఇంజనీర్లే అవ్వాలనే ఉంది ఈ ఇంజనీర్ల కాంపిటీషన్ కూడా పెరిగిపోతే ఉద్యోగాలు దొరుకుతాయి దొరకవు అని ఒక విద్యార్థి చెప్పాడు నేను అన్నాను నువ్వు చెప్పిందంతా కరెక్టే ఆ విషయం నేను నీతో తర్వాత మాట్లాడతాను ఐ విల్ డిస్కస్ విత్ యూ లేటర్ పరీక్ష ఎప్పుడు రేపు పరీక్ష రేపు పరీక్ష రాసే వేళ కష్టపడి చదువు రేపు పూచిగా వెళ్ళి శ్రద్ధగా పరీక్ష రాసే రాయడం అయిపోయినట్టున్నా నా దగ్గరికి రా మన ఇద్దరం చర్చిద్దాం ఒకదన ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు నాకు బాగా గుర్తు మంచి విద్యార్థి జాన్యువరిలో నా దగ్గరికి వచ్చాడు వచ్చి స్వామీజీ వివేక చూడమని చదువుకోవాలని వచ్చాను నేనన్నాను నువ్వేం చదువుతున్నావు అయన్నాను బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎప్పుడు పరీక్షలు ఎప్పుడంటే మార్చిలోనో ఏప్రిల్లోనో ఉంటాయి జనవరిలో నీకు వివేక చూడమని కావాల్సి వచ్చిందా ఏ ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు నువ్వు ఫిజిక్సా కెమిస్ట్రీ ఏమిటి మెయిన్ కెమిస్ట్రీ మెయిన్ కెమిస్ట్రీలో మరి ఆ పాత్రలన్నీ బాగా చదివేవా నువ్వు లేదు చదవాలి మరి అయితే వివేక చూడమని కంగారు వచ్చింది వెళ్ళేవి చదువుకో బీఎస్సీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నది ఒక డెసిషన్ తీసుకో అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు కూడా కంగారు లేదు వివేక చూడడానికి థింక్ అఫ్ ఎయిట్ బట్ నాట్ నౌ అంటే మరి అప్పుడు ఏం చేద్దాం ఏదో ఇంకో సంథింగ్ మోర్ నేను చెప్పాను నో మోర్ డిస్కషన్స్ ఐఎమ్ డిస్మిసింగ్ యూ నవ్ ఐ మీన్ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది నన్ను కలవడానికి వచ్చాం కలవడం అయిపోయింది గో హోమ్ టేక్ ఫుడ్ అండ్ రీడ్ వెల్ నో మోర్ డిస్కషన్స్ स्वधर्मा अष्ठा की वेकाड़त धर्म इंकोक यदो वेदात पेर तो स्वधर्मा पक्न पेटे प्रयत्न अंतमेन तरवा श्लोक यदयाचोपन्नम स्वर्गद्वार सुखि क्षत्रिया पाथ ే యుద్ధమీ దృశ్యం ఇది ఇంట్రెస్టింగ్ వెర్స్ కానీ కాంటెక్స్ట్కి మాత్రమే పనికి వస్తుంది అంతకు మించి పనికిరాదు ఇప్పుడు ఒక సైనికుణ్ణి సైన్యంలో యుద్ధం చేసేందుగాను ఆ కళ యుద్ధ కళని బాగా నేర్చుకున్నాడు అనుకోండి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో బాగా చదివి బోల్ అంత ప్రాక్టీస్ చేసి ఆ యుద్ధ విమానాల్లో ఆకాశంలోకి వెళ్ళి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఫ్యూయల్ బోల్డ్ అంతా ఖర్చు పెట్టి బాగా ట్రైనింగ్ అయ్యి హీ హికమ్ ఏ పర్ఫెక్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయ్యాడు అనుకుంటుంది ఎయిర్ ఫోర్స్ అతని సర్వీస్ ఎప్పటివరకు ఉంటుంది నలభై ఐదేళ్ల వరకు ఉంటుంది ఆ సర్వీస్ మొత్తంలో ఏనాడు యుద్ధం జరగలేదనుకున్నా రిటైర్ అయిపోయాడు అనుకున్నాడు ఎలా ఉంటుందో అతనికి హౌ హీ ఫీల్స్ హీల్ ఫీల్ శాడ్ యూ బిలీవ్ మే హీ ఫీల్ శాడ్ ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు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 మీరు వాలంటీర్స్ కింద వస్తారా అని అడిగితే మాకు వంద మంది వాలంటీర్స్ కావాలి సైన్యంలోనూ ఆ సైనికులే వంద మంది ఆ సెక్షన్కి వెళ్లాల్సిన వాళ్ళు వందమంది కావాలి హూ వాలంటీర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అంటే మంది ముందుకు అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసి యాభై మందిని పక్కన పెట్టేసి వంద మందిని పంపించారు ఇట్ వాజ్ లైక్ దాట్ ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ యుద్ధం చేయడానికి ట్రైనింగ్ అయిన వ్యక్తికి యుద్ధము వచ్చినప్పుడు వెళ్ళిపోయా యుద్ధరంగంలో నిలబడి యుద్ధం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తాడు కానీ ఎలాగోలాగా తప్పించుకోవాలని ఎన్నడూ అనుకో ఆ మాటే చెప్తున్నాడు విషయం చూడండి ఎదురుచ్ఛయా ఉపపన్నం ఈ యుద్ధము మనం కావాలని కోరి తెచ్చుకున్నది కాదు అర్జునుడు కానీ ధర్మరాజు గారు కానీ కావాలని కోరి తెచ్చుకున్నది కాదు దుర్యోధనుడికి కావాలని కోరి తెచ్చుకున్న యుద్ధం అది మనం తప్పించుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఆ దైవఘటనలా ఉండబట్టి అది మన మీద వచ్చిపడింది ఎదురుచ్ఛయా ఉపపన్నం ఎదురుచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ చేత మనం కోరకుండానే భాష్యకారులు అప్రార్థిత అయ్యాల సార్ మనం కోరకుండానే మనం వద్దనుకున్నా కూడా వచ్చి పడింది ఇప్పుడు ఇంక ఈ యుద్ధము ఇది స్వర్గద్వారం అపావృతం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 యుద్ధంలో చచ్చిపోకుండా యుద్ధంలోకి వెళ్లకుండగా వీడేమో యుద్ధానికి వెళ్ళడానికి భయపడి ఆ సరే తప్పించేసుకుని కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి అప్పుడే ఉంటుంది కాబట్టి చచ్చిపోవడం ఎలాగో ఖాయమే కార్ యాక్సిడెంట్లో చచ్చిపోలేదుండే ఇంకో పదేళ్ళు బతికి రిటైర్ అయ్యి డెబ్బై ఏళ్ళు వచ్చిన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు వాటి వాటి డిఫరెన్స్ ఇట్ మేక్స్ కాబట్టి అది క్షత్రియుడికి ఆ పరిస్థితి వేరు క్షత్రియుడికి యుద్ధ యుద్ధవీరుని యొక్క సిస్టమ్ వేరు అక్కడ మన ఆర్గ్యుమెంట్సు మన సెంటిమెంట్స్ అక్కడ వర్క్ చేయవు సో ఈ భయంతో పిరికితనంతో మాట్లాడి మాటలకి చోటు కాదు అది అది స్వర్గానికి ద్వారం తెరిచినట్టే ఏ రకంగా కూడా అంచేతనే ఈదృశం యుద్ధం లభంతే ఇటువంటి యుద్ధం చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సుఖినా క్షత్రియా క్షత్రియ వీరులు ఆనందిస్తారు కాబట్టి యుద్ధరంగానికి పోస్ట్ చేసినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు యుద్ధరంగంలోకి పోస్ట్ చేశారనుకోండి బెటాలియన్ అని ఏడు మొహం పెట్టుకుని రైలెక్కరు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ రైలెక్కుతారు సుఖిన ఉల్లాసంగా ఉత్సాహంగా రైలు క్షత్ర యుద్ధానికి వెళ్తారు కానీ ఎప్పుడూ కూడా బెంగ పెట్టుకొని భయపడుతూ లేకపోతే ఇంకో రకమైన సెంటిమెంట్ పెట్టుకుని ఎప్పుడూ ఉండరు అలాగా నువ్వు కూడా ఉంటావేమో అని నేను అనుకున్నా నిజానికి అర్జునుడు అలాగే ఉన్నాడు ఆ క్షణం వరకు అని చెప్తున్నాడు ఆయన తర్వాత ఇంకొక సంగతి మనం మర్చిపోకూడదు శ్రీకృష్ణుడు క్షత్రియుడు వసుదేవుని పుత్రుడు కదండీ గొల్లవాడేం కాదండి గొల్లవాడునే అలాగా అంటే గొల్లవాడైతే తప్పని నా అభిప్రాయం కాదు శ్రీకృష్ణుడిని క్షత్రియుడు ఆయన వసుదేవుని యొక్క కుమారుడు సూరసేన మహారాజు యొక్క కొడుకు వసుదేవుడు కూతురు కుంతి వసుదేవుని కొడుకు దేవకి వసు కంసుడు కంసుని యొక్క కజిన్స్ ఇస్తారు సో వాటెవర్ సో క్షత్రియుడు ఆయన ఇటు వచ్చి నంద నందరాజు ఇంట్లో పెరిగాడు గొల్లా గోకుల చీఫ్టే అయింది ఆయన గ్రూప్కి ఆయన హెడ్ నంద మహారాజు ఆ గ్రూప్ మూటికి నంద గోకులంలో పెరిగాడు ఆయన పెరిగినప్పుడు గోవులు వాళ్ళ యొక్క వంశంలో వంశాచారం కనుక గోవుల్ని కాచాడు అంతేగాని ఆయన క్షత్రియుడు ఆయన బేసికల్గా క్షత్రియుడు అంచేతనే క్షత్రియ ధర్మం ఏమిటో ఆయనకు బాగా తెలుసు that's why he is telling it. దట్స్ వై హీస్ He ఇట్ క్షత్రియుడే కానక్కర్లేదు బట్ స్టిల్ హీ హ్యాపన్స్ టు బి క్షత్రియ ఆల్సో హీ కెన్ టెల్ ఫ్రమ్ హిజన్ ఫస్ట్ హ్యాండ్ అండర్స్టాండింగ్ హీ కెన్ టెల్ అదనమాట భాష్యం యుద్ధము yuddham కర్తవ్యం ఇుచ్యతే తద్ధం అంటే ధర్మబద్ధమైన యుద్ధము ఎందువల్ల చేయాలి చేయడానికి హేతు ఏమిటి అని ఒకవేళ అటువంటి prashna వస్తే దానికి సమాధానం చెప్పబడుతోంది ఎదురుచ్ఛయా అప్రాథితయా ఉపపన్నం ఆగతం మనం కోరి తెచ్చుకోలేదు మనం కోరకుండానే వచ్చి పడింది ఎదురుచ్ఛయ అంటే ఇంకో అర్థం ఉంది ఇక్కడ భాష్యకారులు చెప్పలేదు మరోచోట చెప్తారు ఎదురుచ్ఛ లాభ సంతు దగ్గర బహుశా చెప్పొచ్చు ఈశ్వర ఇచ్ఛ అని అర్థం ఈశ్వరని యొక్క ఇచ్చ అంటే నేను యుద్ధం కావాలనుకోలేదు ఈశ్వరుడు నన్ను ఈ పొజిషన్లో పెట్టాడు ఎర్ఫర్ ఐ విల్ డూ మై డ్యూటీ డ్యూటీ చేయడం ద్వారా ఈశ్వరుని ఆరాధించినట్టు కూడా అవుతుంది ఆ పాయింట్ తర్వాత రాబోతోంది అది జనరల్ దాంట్లోకి వచ్చేస్తుంది కాంటెక్చువల్ వర్సెస్ కాబట్టి అది మనకి అనుకోకుండా వచ్చినటువంటిది స్వర్గద్వారం అపారతం ఉద్ఘాటితం అంటే తెరుచుకున్నది అని అర్థం అపారృతం అంటే ఉద్ఘాటితం పదానికి పదమార్థం తెరుచుకున్నది ఏ తద్దశం యుద్ధం లభంతే క్షత్రియా హే పాఖిన తే శ్లోకంలో ప్రశ్న లేదు భాష్యకారుడు ప్రశ్న కింద కన్వర్తి ఇటువంటి ధర్మబద్ధమైన యుద్ధం మనం కోరుకోలేదు మన నెత్తి మీద వచ్చి పడింది అది మనం కావాలని కోరుకున్నది కాదు మనం శాంతి కాముకలమైన ధర్మబద్ధమైన యుద్ధం మనకు అటువంటి సందర్భంలో క్షత్రియులు ఆనందిస్తారంటవా ఆనందించరంటావా నా సుఖినహాకిం దుఃఖిస్తారా ఏమి నో నెవర్ సుఖినహా ఏవా తప్పకుండా సుఖంగా సుఖం సుఖపడ్డా అంటే దే దే వెల్కమ్ ఇట్ బాగుంది మన ట్రైనింగ్కి మంచి అవకాశం వచ్చింది ఈ యుద్ధం ధర్మయుద్ధం వాళ్ళు ఇలాంటి దుష్టులు మనం శిక్ష వేయాల్సిందే అని ఉరతనం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు కానీ ఆ నీతి పలకరు అది సంగీతం సో ఈ క్లాస్ మళ్ళీ తర్వాత కంటి ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమీ ఓం తత్సాపణ సో రేపు ఉపనిషత్ క్లాస్ ఉంది ఆరు గంటలకి